కీర్తన తోంభై కన్న విన్న వారాకుశేయరా ఉన్నతుడవైన దేవతలగాచినట్టి దేవుడ నీకు పశుల నీవల కాచితవనే హీనమేలా కావించి పాలజలధిన్ కాపురముండినయట్టి నీవు పాల దొంగవనే నింద నీకేలయ్యా కాలమందు బలిదైచు కట్టివేసినట్టి నీకు రోల కట్టుబడినట్టి రోత నీకేలా పోలించి లోకాలకల్లం పొడవైన దేవుడవు బాలు రేపల్లలో పారాడనే పాము మీద పవళించి పాయకుండినట్టి నీకు పాము తలదొక్కినట్టి పగలు ఏలా కాకడాద్రి కడపరాయణ నీవు భూమి మాయలణచిం నేర్పుల మాయలేలయ